ఉంది అది మనం గుర్తించాలి వాడెవడో మన మన వ్యతిరేకి మనం విమర్శించేటని చెప్పేసి తిరగబడకూడదు దాంట్లో సారం ఉండదు మనం హోమం చేసేప్పుడు హోమ ద్రవ్యం సరైనదై ఉండాలి తర్వాత మంత్రం కరెక్ట్గా ఉండాలి హృదయంలో భావన సరిగ్గా ఉండాలి యజోషి తత్ మదర్పణం పురుష్వ తత్వం ఖచ్చితంగా తెలిసి ఉండాలి భావన సరిగ్గా ఉండాలి అది ముఖ్యం కానీ వాల్యూమ్ ముఖ్యం కానీ ఇప్పుడు హోమం ఉంది అగ్నయే స్వాహ అని అంటారు మంత్రం దానికి ముందు ఓం ఉండాలి ఓం అగ్నయే స్వాహ అని మంత్రం ఉండాలి మంత్రంలో కాంప్రమైజ్ అవ్వకూడదు అప్పుడు ఓ చుక్క నెయ్యి సరిపడదు విధి ముఖ్యం కానీ ఎంత నెయ్యి దాంట్లో వేసేటది ముఖ్యం కాదు ఒక చుక్క ఏమంటే చుక్క అంటే చుక్కే తీయడం కష్టం నాలుగు చుక్కలు వస్తాయి ఇదేం తూకం వేసి వేస్తావా అగ్నిలోనూ మంత్రం పూర్తి అయ్యేప్పటికీ వేయాలి కదా కాబట్టి ఒక చెంచా చిన్న సైజు చెంచా చిన్న చెంచా ఇంత గరిటను పెట్టుకోకూడదు యజమానుడు డబ్బా నెయ్యి ఇచ్చాడు కదా అని గరిట పెట్టి ఆ డబ్బా నెయ్యి అతనికి ఇచ్చేయాలి ఇంత నెయ్యి అక్కర్లేదండి ఒక చెంచా చిన్నది పెట్టుకుని ఆ చిన్న చెంచాతోటి నాలుగు కుక్కలు హోమం చేయాలి హోమం చేసిన త్యాగం ఉంటుంది అగ్నయ ఇదం నమమా అని త్యాగం చెప్పాలి సావకాశంగా చేయాలి పరుగులు పరుగులు వచ్చి చేయకూడదు కాదండి అవధు చాలా ఉంది అవధు చాలా ఉంది ఇట్లా పెట్టుకోకూడదు సావకాశంగా చేయటానికి ఎంత కర్మ అంత కర్మే టేకప్ చేయాలి ఊరికే ఇంత బొడుగు కర్మను టేకప్ చేసి పరుగులు పరుగులు పెట్టించి టైపోతుందని అలా చేయకూడదు మీకు పరుగులు తీసుకో సహస్రనామ పారాయణ చేయడం కంటే సాఫీగా అష్టోత్తర పారాయణ చేయడం మేలు పరుగత్తి పాలు తాగుత కంటే నిలిచి నిలబడి నీరు త్రాగుత మేలు కాబట్టి సమంత్రకంగా శ్రద్ధాభక్తులతో ఈశ్వరాత్మన బుద్ధితో హోమం చేయాలి హోమం చేసి మొన్న విమర్శించాడు చూడండి వా వాడికేం విమర్శిస్తాడు మీరు రెండు చుక్కలు నెయ్యే హోమం చేసుకుంటూ ఉంటే ఆ మంత్రాన్ని మీ శ్రద్ధని చూస్తే వాడికి విమర్శించాలని అనిపించదు వాడు ఎందుకు విమర్శిస్తున్నాడంటే మంత్రం లేదు శ్రద్ధ లేదు యాంత్రికంగా డబ్బాల్ని ఓపెన్ చేస్తూ ఉండడం గరిటలతో నెయ్యిని నిప్పుల్లో పోషిస్తూ ఉండడమే కనపడుతోంది అందుకోసం వాడు విమర్శిస్తున్నాడు వాడి విమర్శలో సహృదయత లేదు అది వాడి దోషం వాడు చూసుకోవాలి కానీ విమర్శలో సారము ఉండదు ఆ సారాన్ని మనం గ్రహించాలి తర్వాత ఒకప్పుడు విమర్శలో సారమే ఉండదు అప్పుడేం చేయాలి ఓ చిరునవ్వు నవ్వి వదిలిపెట్టేయాలి ఎందుకంటే వాడి విమర్శ సారహీనమైన విమర్శ దాని గురించి మనం ఊరికే కంఠం నొప్పు చేసుకోవడం అనవసరం మనం ఎప్పుడైతే ఓ నవ్వు నవ్వి వదిలేస్తామో అప్పుడు వాళ్ళే తెలుసుకునే అవకాశం ఉంటుంది అరే మనం విమర్శ అయితే చేశాం ఆయన ఏమీ మాట్లాడలేదు పైగా నవ్వు నవ్వాడు రెండోసారి కనపడినప్పుడు కూడా మళ్ళీ నవ్వాడు ఎందుకు అబ్బాయి ఇలా చేశాడు అని మనం మనం చేస్తున్న పని ఏమిటి కూర్చుని వెళ్ళి వాళ్ళ వ్యక్తిని దుమ్ము చల్లి పని మనం చేస్తున్నామే వాళ్ళు మనకేమీ మన జోలికి రాలేదు మనం దుమ్ము చల్లినా కూడా వాళ్ళు ఏమీ మాట్లాడకుండా నవ్వుతున్నారు ఏమై ఉంటుంది అబ్బా అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మరింత లోతుగా మనం చూద్దాము అని వాడు అవతలి వాడు ఆత్మవిమర్శ చేసుకునే అవకాశం మనం వాడికి ఇవ్వాలి వాడు అవకాశాన్ని తీసుకుంటాడా మాన్తాడా అది వాడి వాడి విషయం కాబట్టి హోమాది కర్మలను చూసేవారు ఆ హోమము యొక్క తత్వాన్ని తెలుసుకుని మన సమాజంలో ఇప్పుడు ఎలా తయారైందంటే ఎంత ఎక్కువ ద్రవ్యాన్ని వినియోగిస్తే అంత గొప్ప పూజ అవుతుంది అన్నట్టుగా తయారు నేను వచ్చిన యుఎస్లో ఉండగా ఓ న్యూస్ ఐటమ్ చదివాను అక్కడ న్యూయార్క్ టైమ్స్ కూడా కవర్ చేశాడు దేవుడికి ఏడు టన్నుల పుష్పాలతో పూజ చేశాను ఏడు టన్నులు అంటే వెయి చేసి ఏడు టన్నులు ఏడు టన్నులు అంటే ఏడు వందల ఏడు వేల పుష్పాలు బరువు ఉండవండి పుష్పాలు లైట్గా ఉంటాయి ఒక కేజీ పుష్పాలు అవ్వడం అంటే బుట్టెడు పువ్వులు ఉంటే కానీ ఒక కేజీ అవ్వదు అలాంటివి వెయ్యి కేజీలు ఒక టన్ను అలాంటివి ఏడు టన్నులు ఏడు టన్నులు పుష్పాలతోటి పూజ చేశారు అని ఇక్కడ పత్రికలలో చాలా గొప్పగా రాసుకున్నారు దీని మీద న్యూయార్క్ టైమ్స్ స్టాఫ్ రిపోర్టర్ వాడు చిన్న రిపోర్టర్ వచ్చాడు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దీస్ అని వాడు అనాలైజీస్ చేశాడు వాడు అనాలసిస్ కనుక తీసుకొచ్చి వీళ్ళకి దే విల్ గెట్ ఏ ఫిట్ అవుతా ఫిట్ ఎందుకంటే ఏడు టన్నుల పుష్పాలతోటి మీరు భగవంతుణ్ణి అసలు దాని వెనకాల ఉండే అభిప్రాయం ఏమిటి అది ఆలోచించుకోవాలి అంటే మీరు భగవంతుణ్ణి పుష్పాలతోటి మెప్పించి ప్రయత్నం చేస్తున్నారా అసలు ఏమిటి వాట్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షనల్ బిహైండ్ ఇట్ ఆరు లేకపోతే ఎక్కడో మెకానికల్గా ఎవడో మాట అన్నాడు కాబట్టి చేస్తున్నారా ఏం ఆలోచన దాని వెనకాల ఉన్నటువంటి ప్రణాళిక ఏమి అని చూసుకోద్దు ఉడితే ఏడు టన్నుల పుష్పాలతో చేసామంటే మొన్నాడు ఏం చేస్తారో తెలిసినా ఏడు టన్నుల పుష్పాల నేను ఆ దేవాలయం పక్కన కుండి ఉంటుంది మురికి కున్నీళ్లు పారే కుండి అక్కడ పొస్తారు తీసుకెళ్ళి ఏడు టన్నుల పుష్పాల నేను పోస్తే ప్రతివాడు నడుచుకుంటూ తొక్కుకుంటూ వెళ్తాడు ఎందుకు అది చూస వాడు అది వెంటనే ఫోటోగ్రాఫ్లు వీడియోలు తీసేసి ఇగో నిన్న చేసినప్పుడు ఏడు టన్నుల పూలు ఇగో అని వాడేమో వార్తలు చూపిస్తాడు దాని మీద హేతువాదులు వచ్చి చూసారా ఇదని చెప్పేసి వాడు విమర్శ చేస్తాడు మరి ఆ విమర్శల్లో కొంత సారం ఉన్నట్టే అవుతుంది కాబట్టి చేసేటువంటి హోమంలో ఈ అంశాలు ఉండాలి ఒకటి హోమము సమంత్రకముగా ఉండవలను రెండు ద్రవ్యము అధికంగా ఉండక్కర్లేదు అల్పంగా ద్రవ్యం ఉండాలి విధికి ప్రాముఖ్యము ఇవ్వవలను మూడు ప్రేమ భక్తి శ్రద్ధలతో చేయవలను నాలుగు నిష్కామముగా చేయవలను ఐదు నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా చేయవలను ఈ ఐదు సూత్రాలని మీరు పాటిస్తే అది ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లు అవుతుంది అలా కనుక మీరు చేసినట్లయితే అది మీకు అంతఃకరణ శుద్ధిని కలిగించి తద్వారా మిమ్మల్ని జీవన్ముక్తి వైపు నడిపిస్తుంది కాబట్టి ఎవళ్ళో మనల్ని విమర్శ చేయడం ఎందుకు మనల్ని మనమే విమర్శ చేసుకోవడం మంచిది ఇంట్లో పది మంది ఉంటే పైవాళ్ళు వచ్చి ఏమన్నా మీ ఇంట్లో వీళ్ళు ఇలా చేసేవాడు వాడు అలా చేసేదని పైవాడు వచ్చి పైవాడి చేత చెప్పించుకోవడం కంటే మనలో మనమే చెప్పుకునేరే మనం సత్సక్రమంగా ప్రవర్తించే మంచిది కదా అని చెప్పుకుంటే అది శ్రేష్టం యజ్జుహోషి దాసియత్ సో నీవు ఏ దానము చేస్తావో అయితే దాంట్లోకి వెళ్ళే ముందు ఒకసారి భాష్యకారులు ఏమంటారో చూద్దాం అవతారిక యత ఏం అత అంటే యత ఏం అత అంటే బికాస్ దిస్ ఇస్ సో దేర్ ఫో అనర్థం అంటే అర్థం పై శ్లోకంకి దీనికి మధ్యలో సంబంధాన్ని చెప్తున్నటువంటి మాట అది పై శ్లోకంలో ఏమని చెప్పారంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిపహృతమశ్నాము ప్రయతాత్మన ఆ శ్లోకంలో ఏమని చెప్పారంటే ఈశ్వరార్చనకి సంబంధించి ఆ శ్లోకంలో రెండు మూడు అంశాలు చెప్పారు శ్లోకాన్ని సమగ్రంగా మీరు తెలుసుకోవాలి సంగ్రహంగా ఒకటి ఈశ్వరుడికి సమర్పించే ద్రవ్యము ప్రముఖము కాదు అది మీకు ఎలా తెలిసిందంటారో చూడండి పత్రమైనా పర్వాలేదు పుష్పమైనా పర్వాలేదు ఫలమైనా పర్వాలేదు ఆఖరికి నీటి చుక్క అయినా పర్వాలేదు అంటే అర్థం ఏంటండి ఆ మాటకి అర్థం ఏంటి ద్రవ్యము ప్రధానము కాదు అని తెలిసిపోయిందా పత్రం పుష్పం బలంతో ఏమనగానే మీరు రేపు పూజకి బస్తాడు బిల్వ స్వచ్ఛమైన శుభ్రమైన పత్రాలని తీసుకురండి అని చెప్పారనుకోండి దాని అర్థం ఏంటి ద్రవ్యమునకు చాలా ప్రాముఖ్యము గలదు అనర్థం అలా కాకుండా రెండోది పూజకి రండి మీరు ఏమీ తీసుకొచ్చిస్తే తీసుకొచ్చేప్పుడు పత్రమైనా పర్లేదు పుష్పమైనా పర్లేదు ఫలమైనా పర్వాలేదు లేదా నీటి చుక్క అయినా పర్వాలేదు అని చెప్పారు అనుకోండి దాని అర్థం ఏంటి ద్రవ్యమునకు ప్రాముఖ్యము లేదు నెంబర్ వన్ పత్రాన్ని కాదు పత్రం పుష్పాన్ని కాదు పుష్పం పత్రం అండ్ పుష్పం కాదు పత్రం ఆర్ కృష్ణం వా ద్రవ్యానికి ప్రాధాన్యం లేదు మరి ద్రవ్యానికి ప్రాముఖ్యం లేకపోతే దేనికి ప్రాముఖ్యము భక్తి అనే మాట రెండుసార్లు వచ్చింది అదే శ్లోకంలో భక్తి ఉపహృతం భక్త్యా ప్రయత్తి మీరు భక్తి అంటే ప్రేమ అని అర్థం మన భక్తి అంటే ఏమనుకుంటారంటే ముఖానికి బాగా గట్టిగా విభూతి పెట్టడము పట్టు పీతాంబరాలు ధరించడము ఇదేదో భక్తి అంటే అలా ఉంటుంది అని అనుకుంటారు ముఖానికి పెట్టుకోవాలి పట్టుపీటాంబరాలు ధరించడం అనవసరం ముఖానికి ఇది పెట్టుకోవాలి పొట్ట అనవసరం పట్టు హింస పట్టు జోలుకి మనం వెళ్ళకూడదు ముఖానికి గట్టిగా పెట్టుకోవచ్చు పెట్టుకోవాలి ఈ పొట్టు అనవసరం ఉతికి ఆరేసిన స్వచ్ఛమైన వస్త్రాన్ని కట్టుకుంటే సరిపోతుంది ఇంతకీ ఇది ఏది భక్తిలో భాగం కాదు భక్తి అంటే ప్రేమ అనర్థం ప్రేమ ఎవరి మీద ప్రేమ నా పుట్ట మీద నాకు ప్రేమ అది కాదు ఈశ్వరునిపై ప్రేమ ఆ మాట రెండుసార్లు వచ్చింది కాబట్టి మీరు చేసేటువంటి పూజలో ద్రవ్యానికి ప్రాముఖ్యం లేదు రెండు ఈశ్వరునిపై ప్రేమయే ప్రముఖమైనది మూడు ప్రయతాత్మన అంటే మీ మనస్సు కకావికలుగా ఉండరాదు మనస్సు ఎంతో కొంత శాంతంగా ఎంతో కొంత ఏకాగ్రంగా ఉండాల్సి ఉంటుంది ఇది కండిషన్ ఇలా చేసినట్లయితే ఆ పూజను నేను హృదయపూర్వకంగా స్వీకరిస్తాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు అలా పరమేశ్వరుడు ఆనందంగా స్వీకరిస్తాడు కాబట్టి ఆయన అలా ఆనందంగా స్వీకరిస్తాడు కాబట్టి యత ఏవం అత కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు యత్కరోషి అని ప్రారంభం శ్లోకం భాష్యం ఎదికరోషి నువ్వు ఏదైతే చేస్తావో దానిని నాకు సమర్పించుము అనే ఎదర రాబోతోంది ఓకే తర్వాత రెండవది యదశ్నాశికి వ్యాఖ్యానం స్వత ప్రాప్తం యదశనాసీ ఆయన శంకరులు దాని కొంచెం మార్పు దానికి కొంచెం ఒక అలంకారం చేశారు యదశి అలంకారం చేశారు దేవుడికి అలంకారం చేశారంట దేవుడికి అలంకారం చేసినట్టుగా యధశ్నాశి మాటగా అలంకారం చేశారు ఏమిటి స్వత ప్రాప్తం ఇప్పుడు మీరు ఆర్డర్ పాస్ చేసి మంచి ఫస్ట్ క్లాస్ ఏర్పాటు చేసుకొని తయారు చేయించి ఆ తర్వాత అది పుచ్చుకునే ముందు ఓం భూభోత్ స్వహా ఈశ్వరార్ నమస్తో పిచ్చేసుకుంటే అది మీరు ఆర్డర్ పాస్ట్ చేయకూడదు ఫలానాది ఒక ఆయన అన్నారు ఆయన ఆయన దగ్గరికి పూజారు వచ్చారు పూజారొచ్చి ఈరోజు దేవుడికి భోగం ఏం చేద్దాం అని అడిగాడు భోగం దేవుడికి భోగం పూజారి మధ్య దేవుడు భోగాన్ని ఉంటాడు భోగం అంటే పదహారం అని అర్థం ప్రసాదం అంటే ఈయనన్నారు అవును దేవుడికి భోగం కదా నిన్న ఏం చేసాము నిన్నేమో చక్ర పొంగల్ చేశాం ఓహోలాగా మొన్న ఏం చేశాం కట్టె పొంగల్ చేసాం అవును ఈ మధ్యన పులిహార తినలేదు ఆయన పులిహార భోగం చేసి పులిహార్లో శుభ్రంగా చెంతపండు కొంచెం పచ్చివంతలు ఇవి భాగం వేసి పులిహార భోగం చేసి చెప్పాను నిజంగా నేను నేను విన్న చెప్పుకున్నాను ఓకేసారి అని ఆయన పులిహార భోగం చేశాను ఇప్పుడు భోగం ఎవరి కోసం దేవుడికి భోగం దేవుడి కాదు భోగం దాని ముఖం దృష్టి మీకు తెలియట్లేదు అది దేవుడికి కాదు మనకి అని అప్పుడు అలాంటి భోగము మేము ఈశ్వరునికి అర్పించినాము అని అది కాదు స్వతహ ప్రాప్తం మీరు మీరు ముందు దానిని కస్టమైజ్ చేయకుండగా ఆ ఈశ్వరానుగ్రహం వల్ల మీ ప్లేట్లో భోజన సమయంలో ఏది వచ్చిందో దాని స్వతహ ప్రాప్తం దానంతట అది నడుచుకుంటూ వచ్చింది పల్లెల్లోకి ఏది ఏదైతే అది ఒకప్పుడు ఆ పల్లెల్లోకి మామూలు సింపుల్ భోజనమే వస్తుంది ఇంకోప్పుడు ఆ పల్లెల్లోకి లడ్డూ లేకపోతే వడాయో ఏదో వచ్చింది మనం దానికి పురమాయించి చేసింది ఏమీ కాదు దానంతట అది వచ్చింది ఒకసారి అనుకోని ఒక అద్భుతమైన రుచ్యమైనటువంటి పదార్థం ఒకటి వచ్చిలో పడింది ఈ ఇంటి అక్కడి నుంచి పట్టుకొచ్చిరా అంటే ఇప్పుడే ఆయన వచ్చేటండి అక్కడి నుంచి ఆయన ఇప్పుడే వదిలిస్తూ ముందే తీసుకొచ్చే ఓహోలాగా చాలా సంతోషం సో ఆ మనం కస్టమైజ్ చేయకుండగా మనం పురమాయించకుండగా దానంతటా అది నడిచి ఆహారం ఏదైతే గలదో దానిని ఈశ్వరార్పణ బుద్ధితో మనం సమభం చేయండి లేకపోతే ఏమంటుందో తెలిసిన మీరు పురమాయించి తయారు చేయించి ఒడ్డించిన భోజనాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో తినడము అన్నది దాంట్లో విరోధం వచ్చేస్తుంది ఏమిటి విరోధము అటవలసికి మీరు ఈశ్వరార్పణ బుద్ధి అని అంటున్నారే కానీ మీరు పురమాయించి తయారు చేయించింది మీ పుట్ట కోసం మీ గప్ప కోసం కాబట్టి దాంట్లో ఈశ్వరార్పణ ఆదిలోనే లేదు ఆదిలోనే ఈశ్వరార్పణ లేదు ఈశ్వరార్పణ అంటే ఎలా ఉంటుంది ఏమండ మీకు భోజనానికి ఏమి చేయమంటారంటే చేయండి మీరు ఏదో ఒకటి చేయండి కాదు మీకు ఏది రుచి మీకు ఇష్టం ఎక్కువ అన్నీ ఇష్టమే మీరు చేయండి ఒకటి అని అని ఆ తీరా ఒడ్డించిన ఈశ్వరార్పణ బుద్ధితో భుజించడంలో విరోధం లేదు నాకు వంకాయ కారం పెట్టిన కూర చాలా ఇష్టం అండి మీరు చేయండి అది చేయండి కొంచెం నూనెది బాగా వేసి అని చెప్పి తీరా ఆ వంకాయ కారం బిట్టును కూడా వడ్డించినప్పుడు నేను ఈశ్వరాత్మ బుద్ధిగా పుజిస్తున్నాను అంటే విరోధం వచ్చింది దాంట్లో యు ఆర్ యు ఆర్ కాంట్రడిక్టింగ్ యువర్ సెల్ అటువంటి విరోధం అహంకారం ఉండరాదు అంచేతనే శంకర్లు ఏమంటారంటే స్వత ప్రాప్తం యదశ్నాసి యజుహోషి హవనం ఏదైతే హోమం చేస్తున్నావో హోమం చేయడము అంటే మామూలుగా నెయ్యతీసి నిప్పుల్లో వసేయడం కాదు హవనము అనే ఒక కర్మ దానిని చక్కగా నిర్వర్ విధి ప్రకారంగా మీరు చేస్తున్నారు నిర్వర్తించుట అంటే యథావిధిగా చేయుట అలా చేసేటువంటి హోమక్రియ అయితే శ్రౌతం అవ్వచ్చు లేకపోతే స్మార్థం కావచ్చు శ్రౌతము అంటే ఇప్పుడు యజ్ఞ యాగాదులు చేస్తారు కదా దాంట్లో శ్రౌతము అంటే కేవలము వేద విహితములైన యజ్ఞాలు ఉన్నాయి అవి మీకు సమాజంలో ఇప్పుడు మీకు కనపడవ వాటిని ఆశ వాటిని ఆలంబరంగా చేసుకుని తయారైనటువంటి స్మృతి విహితములైన యజ్ఞాలే మీకు కనపడతాయి వేద విహితములైన యజ్ఞములు అంటే ఉనికి పేర్లు వీరు విరుగుంటారు దరుష పూర్ణమాస అగ్నిస్తోమము ఇత్యాది యజ్ఞాలు ఉన్నాయి ఆహితాగ్ని అనే పేరు మీరు విని ఉంటారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరు లేరు ఒకప్పుడు చాలామంది ఉండేవారు మన అశోక్ నగర్లో ఒక అహితాగ్ని ఒక ఆయన ఉండేవారు ఒకరు హైదరాబాద్ మహానగరం మొత్తానికి ఒక అహితాజ్ని ఉండేవారు ఆ నాకు తెలిసి ఆ అహితాగ్ని ఆ తర్వాత సన్యాసం తీసుకున్నారు ఆయన నాకు ఎక్కడో కనపడ్డారు సన్యాసం ఏమంటే మీరెప్పుడు సన్యాసం తీసుకున్నారని ఆయన నన్ను అడిగారు ఎవరు రాగా నువ్వు తీసుకోగలని నేను వెనక్కాల నేను తీసుకున్నానని ఆయన అన్నారు సో నేను అన్నాను నేను సన్యాసం తీసుకున్నాను నష్టం ఏం లేదండి నష్టపోయేది ఏం లేదు మీరు సన్యాసం తీసుకోవటం వల్ల హైదరాబాదులో ఉండే అహితాగ్ని ఒకడు కరువు ఒకే అహితాజ్ని ఉన్నాడు పూర్వం చెప్పు వాళ్ళ కూడా లేకుండా అయిపోయింది అని సో ఎనీవే ఒక అహితాగ్ని ఆయన రోజు అగ్నిహోత్రాన్ని చేస్తారు అది వైదిక కర్మ ఆహితాగ్ని పూర్ణిమ నాడు చేసేటువంటి వైదిక కర్మకి పూర్ణమాస అని పేరు అమావాస్య నాడు చేసే వైదిక కర్మకు దర్శ అని పేరు అలాగే సంవత్సరంలో ఆగ్రయణము అంటే సంక్రాంతి సమయంలో చేసే వైదిక కర్మ ఇలాంటి కర్మలు ఉన్నాయి వాటిల్లో కూడా హోమాలు ఉంటాయి అటువంటి వైదిక కర్మ అయినా లేదా స్మార్తం అంటే స్మృతి విహితమైన కర్మ అంటే ఇప్పుడు మీరు నారాయణ యాగము అని తరచుగా చేస్తూ ఉంటారు మీరు చూస్తుంటారు అలాగే చండీ యాగము అని ఇంకొకటి అది కూడా తరచుగా చేస్తారు ఒక గ్రూపు చండీ యాగాన్ని అధికంగా చేస్తారు ఇంకో గ్రూపు నారాయణ యాగాన్ని అధికంగా చేస్తారు సామాన్య జనులు ఉన్నారే వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే రెండింటినీ ఆదరిస్తారు బాధ నాకు అనిపిస్తుంది సామాన్య జనులలో ఉన్నటువంటి ఔదార్యము ఈ హోమాలు చేసే వాళ్ళలో లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే చండీ హోమం చేసేవాళ్ళు నారాయణ హోమం చేయరు చండీ హోమమే చేస్తారు నారాయణ హోమం చేసేవాళ్ళు చెండీ అని ఉచ్చరించరు చేయడం మాట మేము జరుగు నోటితోటి చండీ కూడా అనరు దగ్గరికి వెళ్ళి చెండీ అంటే ఏమిటి అలా ఉంటారు నారాయణ యాగం చేసేవాళ్ళు కానీ సామాన్య జనులు ఉన్నారు దుసారా వీళ్ళందరినీ ఆదరిస్తున్నారు ఇటు ఇటు దక్షిణ ఇటు సంధారిస్తున్నారు అటు సంధారిస్తున్నారు ఇక్కడికి దండం పెడుతున్నారు అక్కడికి దండం పెడుతున్నారు ఇక్కడ హుండీలో కాబట్టి ఈ ఔదార్యం ఎవరికి ఎక్కువ ఉంది జనరల్ పాపులేషన్కే ఔదార్యం ఎక్కువ ఉంది అనివే ఇవో ఇవన్నీ కూడా స్మృతి విహితములైన హోమములు ఇప్పుడు మీకు స్మృతి విహితములైన హోమాలే నేను సమాజంలో కనపడుతూ ఉంటాను అటువంటి హోమాలు చేసే సందర్భంలో కూడా ఆ హోమం చేసేది ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అది పాయింట్ అది అలాగా ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం అంటే అలాగా చాలా పాయింట్స్ చెప్పేశాను నేను ఇంకొక పాయింట్ చెప్తే అయిపోతుంది ఒకటి ద్రవ్యం ప్రధానం కాదు భక్తి ప్రధానము రెండు మంత్రము సక్రమంగా ఉండాలి విధి సరిగ్గా ఉండాలి విధిలో కాంప్రమైజ్ చేయకూడదు మంత్రంలో కాంప్రమైజ్ చేసుకోండి ఎందుకంటే అది దృష్టమేమీ కాదు కంటికి కనపడేది ఏముంది నీటిసీ నిప్పుల్లోసారి అది పోగొచ్చింది అంతే కంటికి కనపడేది దాంట్లో ఉన్నదంతా అదృష్టమే కంటికి కానరానిదే ఉంటుంది అక్కడ ఏమిటి ఈ కర్మను ఏ విధంగా చేసినట్లయితే మనకి ఒక పుణ్యము లేక ఒక ధర్మము ఉత్పన్నమై అది భవిష్యత్తులో ఇహలోకంలో కానీ పొరలోకంలో కానీ మనకి అభ్యుదయాన్ని కలిగిస్తుంది అనే ఒక అదృష్ట భావనయే ఆ కర్మకి మూలం దృష్టం ఏమీ లేదు అదృష్ట భావన బేసిస్గా ఉన్నప్పుడు విధి మంత్రము ఈ రెండు కాంప్రమైజ్ చేయకూడదు ఎందుకంటే విధి మంత్రములు అదృష్టాన్ని నిర్మాణం చేస్తాయి ద్రవ్యము క్రియ దృష్టము ఆ ద్రవ్యములు ఆ క్రియతో చేసే సందర్భంలో విధి మంత్రము అవి అదృష్ట నిర్మాణం చేస్తారు కాబట్టి మీరు అదృష్టం కోసం చేస్తున్నారు కనుక విధి మంత్రము ఉండాలి విధి మంత్రం లేకపోతే నెయ్యి నిప్పుల్లో వస్తే అది వేస్తే కనుక ఆ రెండింటినీ మీరు కాంప్రమైజ్ చేయకూడదు ఆ రెండింటినీ శ్రద్ధగా నిలబెట్టుకోవాలి రెండు మూడు మీరు అగ్నేయ స్వాహా అయ స్వాహా అన్న ఏ పేరుతో హోమం చేసినా పేర్లు మారాయి మంత్రం మారింది లో ద్రవ్యం కూడా మారితే మారవచ్చు కానీ ఆరాధింపబడే ఈశ్వరుడు ఒక్కడే అనే దృష్టి ఖచ్చితంగా ఉండాలి అప్పుడే అది మదర్పణం అవుతుంది లేకపోతే అవడ సాధారణంగా మీరు ఆలోచించండి మన హిందూ సమాజంలో ఈ విమర్శ చేసి వాళ్ళు ఏమంటారంటే బహుదేవతారాధకులు హిందువులు అని అంటారు విమర్శ చేసేవాళ్ళు ఆ విమర్శలో దోషం ఉందా లేదా అంటే ఉంది ఆ విమ కానీ మనం మనం చూడాల్సింది విమర్శ చేసి వారికి చూడకూడదు ఆ విమర్శలో ఏమైనా సారం ఉందో చూసుకోవాలి కాబట్టి మనం మనకి మనలో మనం ప్రశ్న వేసుకోవాలి నేను ఒకే ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నానా బహుదేవతలను ఆరాధిస్తున్నానా అని ప్రశ్న వేసుకోవాలి వాడు ఏమన్నాడు వాడికి సమాధానం అంటే గట్టిగా చెప్పాం వాడిని ఎవరు మోహించామా లేదా అన్నది ముఖ్యం కాదు వాడు చేసిన విమర్శలో సారం ఏమైనా ఉన్నదా ఒక నాతో అన్నారు హిందువులు బహుదేవత ఆరాధకులు కదా అని అంటే నేనున్నాను చూడండి నై మీ పాయింట్ ఐ హై హయింట్ ఈజ్ వెల్ టేకెన్ హిందువులు బహుదేవతలను ఆరాధిస్తున్నట్లుగా కనబడుతుంది పైకి కానీ అంతర్లీనంగా ఈ అనేక దేవతల రూపంగా ఒకే ఈశ్వరుడు ఉన్నాడు అనేది తత్వం ఆ తత్వం తెలిసి చేసే సందర్భంలో వాళ్ళు బహుదేవత ఆరాధకులు కాదు ఒకే ఈశ్వరుణ్ణి అనేక రూపాల్లో మాత్రమే ఆరాధిస్తున్నవారు మరి ఆ తత్వం తెలియకుండా చేసే సందర్భంలో ఏమిటవుతుంది అంటే అప్పుడు మీ విమర్శలో ఎంతో కొంత సత్యము లేకపోలేదు ఇప్పుడు ఎదురువడికి మనకి విరోధం ఏముంది సత్యాన్ని స్వీకరించే సందర్భంలో విరోధం ఉండదు నువ్వెవడో అలా అన్నానికని దెబ్బలాటికి వెళ్తే విరోధం వస్తుంది ఒకప్పుడు దెబ్బలాట అవసరమైతే దెబ్బలాటవచ్చు నేను దానికేమీ వ్యతిరేకని కాదు బట్ ఆ మీరు చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులు హోమాలు పూజలు ఇవన్నీ మీరు బహుదేవతారాధకులుగా అయ్యి చేస్తున్నారా లేక ఏకేశ్వర ఉపాసకులుగా ఉండి చేస్తున్నారా అది మీరు చూసుకోవాలి ఎవరికి వాళ్ళు మీరు బహుదేవతారాధకులుగా ఉండి చేసుకున్నట్లయితే తత్పురుష్వదర్పణం అనే దాంట్లో కొంత పేచీ వచ్చేసింది మీరు అద్వయ ఈశ్వరుడిగా మీరు భావన చేసి అదే ఈశ్వరుడు మీరు విఘ్నేశ్వరుడన్నా కృష్ణుడన్నా పార్వతన్నా చంద్రీ ఏ పేరు పెట్టినా పురుషుడి పేరైనా స్త్రీ పేరైనా ఒకే ఈశ్వరుడు ఆ మేము ఇన్ని రూపాలుగా ఆరాధించుకుంటున్నాము అని మీరు అనుకుని చేసినట్లయితే అప్పుడు తత్పురుష్వ మదర్పణం అనే వాక్యంలో ఏ రకమైన సమస్య ఉండదు కాబట్టి ఏ ఏ మంత్రాలతో ఏ ఏ దేవతలకి ఏ ఏ హోమాలను చేసినా అవన్నీ ఒకే ఈశ్వరుకు సమర్పించబడుతున్నది తత్పురుష్వ మదర్పణం సో ఎలాగంటే సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చి సకల దేవతల యొక్క నమస్కారము అంతిమంగా ఆ కేశ చేరుకుంటుంది అనే సజా ఉండడం కాబట్టి ఆ స్పిరిట్ని మనం మెయింటైన్ చేయాలి చిత్రం ఏమిటంటే ఈ శ్లోకాన్ని వివేకానంద స్వామి పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అడ్రస్ లో ఈ శ్లోకాన్ని చెప్పాడు వాళ్ళకి మేము అనేక దేవతారాధనలు చేస్తున్నామని మీరు అనుకోవద్దు ఈ శ్లోకం ఉన్నది మాకు సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చటి మేము ఎంతమంది దేవతలకి ఎన్ని నమస్కారాలు చేసినా అన్నీ ఒకే పరమేశ్వరుడి కోసం మేము చేస్తున్నాము అని ఆయన అక్కడ ఉటంకించాడు కాబట్టి అది కూడా తెలుసుకుని ఇగో ఈ విధమైన శ్రద్ధాభక్తులతో హోమాన్ని చేసి నిష్కామంగా చేసి నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా చేస్తే అప్పుడది తత్పురుష మదర్పణంలో పడిపోతుంది అలా ఉండాలి అది యజ్జుహోషి ఇక దదాశీయత దగ్గరికి వచ్చాం మీరు దానం ఏది చేసినా దాన్ని పరమేశ్వరార్పణ బుద్ధితో దానం చేయవలను ఇక్కడ మన సమాజంలో నేర్చుకోవాల్సింది చాలా ఉందని అనిపిస్తుంది ఎందుకంటే మన సమాజంలో దానం పెసరంత హడావిడి అంత ఓ దానం చేస్తాడు ఆ దానం చేసేప్పుడు ఆ దానికి ముహూర్తం పెట్టి ఆ ముహూర్తం టైంకి ఫోటోగ్రాఫర్సు వీడియోగ్రాఫర్సు న్యూస్ ఛానల్స్ వాళ్ళు అందరూ వచ్చి ఇట్లా చూసుకుని ఆ ముహూర్తం అయిపోతుందండి మొదలుపెట్టండి నేను పురోహితుడు అంటే ఉండయా ఇంకా ఫలానా న్యూస్ ఛానల్ వాడు వచ్చాడు కానీ ఇంకో ముఖ్యమైన న్యూస్ ఛానల్ వాడు రాలేదు ఇంకా వాడు వస్తున్నాడు అందివే నువ్వు ఆపు ముహూర్తం అంటే కాదయా వద్యం వచ్చేస్తుంది మరి వద్యం వచ్చేస్తే ఏమైనట్టు మరి న్యూస్ ఛానల్ వాడు రాలేదు కదా అన్నట్టుగా ఉండరాదు సో ఈ రకమైన ఈ హంగు ఆర్భాటము దీనికంతకీ దంభము అని పేరు ఈ హంగు ఆర్భాటములు దానంలో ఉండకూడదు ఇప్పుడు దానం చేసేది మన పేరు ప్రతిష్టల కోసం దానం చేసుకుంటే అది అంత దం్ దాన్ని ఈ కేటగిరీలోకి రాదండి కాబట్టి దానం ఎలా చేయాలి యథాశక్తి చేయాలి యథాశక్తి చేయాలంటే దాంట్లో రెండు అంశాలు ఉంటాయి మీకున్న శక్తిని వంచరాదు శక్తి వంచన లేకుండా చేయాలి అట్ ది సేమ్ టైం ఆ కుటుంబానికి హాని కలిగే విధంగా దానం చేయకూడదు ఇవాళ దానం చేసి రేపు మళ్ళీ వెళ్ళి క్యూరో నిలబడి దానం చేయకూడదు కుటుంబానికి హాని కలుగరాదు శక్తి వంచన ఉండరాదు ఇప్పుడు సపోజ్ మీరు పావలా దానం చేశారనుకోండి అది శక్తి వంచన చేసినట్టు మీరు పది రూపాయలు ఇవ్వగలిగిన చోట పావులా ఇవ్వడం ఈ రోజుల్లో పావలాకి అక్కడ ఏం చేసుకుంటున్నా పావలా ఇంకో మూడు పావలాలు దొరికితే కానీ దానితోటి ఏ పని అటెట్ కూడా రాదు ఇంకో మూడు పావలాలు దొరికే ఛాన్స్ లేదు మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత మళ్ళీ మీరే ఇంకో పావలా దానం చేయాలి కాబట్టి అలా చేయకూడదు అలాని మీకు నెలకి పదివేలు జీతం వస్తుంటే మీరు పదివేలు దానం చేశారనుకోండి అప్పుడు ఇంట్లో అప్పులు చేసి భోజనాలు చేయాల్సిన పరిస్థితి లేదు అలా చేయకూడదు కాబట్టి దానం విషయంలో యోగ్యతని మనం పాటించాల్సి ఉంటుంది తర్వాత శంకరులే ఉంటారు చూడండి ఎద్ధదాసీ ప్రయచ్చసి బ్రాహ్మణాదిభ్య హిరణ్య అన్న ఆజ్యాది శంకరులో ఆయన కాలంలో ఒక దాన వ్యవస్థ ఉందో దాన్ని ప్రతిఫలిస్తూ ఓ ఇప్పుడు ఏదైనా దానం చేయదలుచుకున్నట్టు అంటే వేదాధ్యయనం చేసినటువంటి విద్వాంసులను చూసి బ్రాహ్మణ అంటే అర్థం ఒకటి ఆ రకంగా దానం చేయాలి ఆది శబ్దాన్ని వేశారు అంటే కేవలం బ్రాహ్మణులోనే అక్కర్లేదు యోగ్యత దానానికి పాత్ర ముఖ్యం ఇప్పుడు మీరు అన్నదానం చేయదలుచుకుంటే దానం చేసిన సందర్భం ఉంది అన్నదానం చేయదలుచుకుంటే ఆకలిగా ఉన్నవాడికి అన్నాం ఏమంటే మీరు భోజనానికి లేచి టైం అయిందా అవునండి రండి కూర్చోండి అంతే వాడు అధికారియా అధికారం లేనివాడా డబ్బున్నవాడా డబ్బు లేనివాడా ఇంటివన్నీ అనవసరం ఆకలిగా ఉన్నవాడికి అన్నం అన్నానికి యోగ్యుడు ఎవరంటే ఆకలిగా ఉన్నవాడు ఆకలిగా ఉన్న బ్రాహ్మణునకు మాత్రమే నేను భోజనం పెడతాను అని అనకూడదు ఆకలిగా ఉన్నవాళ్ళకి అన్నం పెట్టాలి తర్వాత మీరు విద్యాదానం చేయదలుచుకున్నారనుకోండి ఇంకేదే మొత్తం మార్కెట్లో ఉన్న వాళ్ళందరినీ తోలు కూర్చో కూర్చోబెట్టి ఇక్కడ నేను పాఠం ఇస్తానం ఉండకూడదు విద్యాదానం చేయదలుచుకున్నప్పుడు ఆ విద్యాదానానికి అర్హత గలవాళ్ళు ఎవరూ వాళ్ళే పూర్వానికి మహాత్ములు ఉండేవారు పన్నెండు గంటలకి భోజనం పెడతారు వీళ్ళు పదకొండున్నరకు వచ్చేసేవారు వెయ్యి మంది పదకొండున్నర నుంచి పన్నెండు వరకు నామ సంకీర్తనం చేసిన వాడికి మాత్రమే భోజనము అని ఒక కండిషన్ పెట్టాడు పదకొండు వీళ్ళు వచ్చేసి నామ సంకీర్తనం చేస్తాయారా ఇంకా టైం ఎంత అయిందిరా అని పక్కవని అలాంటివి పెట్టకూడదు వాడు నామ సంకీర్తనం చేయాలని ఉత్సాహం ఉంటే వాడు చేసుకోవాలి అయితే మేము అనుకోవాలి భోజనానికి దానికి కనెక్షన్ పెట్టి అది చేస్తేనే భోజనం పెడతాము అని అలా చేయకూడదు దీని మీద సినిమా కూడా ఒకటి వచ్చింది బృందావనంలోనూ అక్కడ నామ సంకీర్తనం చేస్తేనే భోజనం ఎనిమిదికి మొదలు పెట్టాలి పన్నెండు వరకు నామ సంకీర్తనం చేయాలి అక్కడ కూర్చొని చేయాలి చేస్తే పన్నెండింటికి రొట్టె పప్పు కూర అన్నీ వేస్తారు అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ మూడుకి మొదలుపెట్టి ఏడు గంటల దాకా నామ సంకీర్తనం చేస్తే డిన్నర్ పెడతారు ఆ రకమైన వ్యవస్థ చేస్తే అది ఒక రకంగా ఏదో భోజనం పెడుతున్నారు చాలా బాగుంది కానీ ఇంకో రకంగా దాంట్లో కొంచెం దోషం ఉన్నట్టు కనిపిస్తుంది అలాంటి కండిషన్లు పెట్టకూడదు ఆకలికి అన్నము విద్యాయోగ్యత గలవాడికి విద్య హిరణ్య బంగారం దానం చేయొచ్చు అంటే పూర్వం బంగారమే ఒక సంపదకు చిహ్నంగా ఉండేది బార్టనింగ్ సిస్టంలో బంగారాన్ని కూడా వాడుతున్న అన్న ఆజ్య ఆజ్య అంటే నెయ్యి మేము యజ్ఞం చేసుకుంటామండి మాకు ఒక షేరు నెయ్యి మీరు ఇప్పించండి మాకు నెయ్యి ఆవు నెయ్యి కావాలి మీ దగ్గర ఆవులు పది ఉన్నాయి మాకు ఒక షేరు ఆవు నెయ్యి కావాలి ఇప్పించండి అంటే ఇవ్వాలి ఆజ్య ఆది ఆ ఆ సందర్భాన్ని బట్టి మనం దానం చేయాల్సి ఉంటుంది అయితే ఈ దానాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలంటే ఎలాగా ఎప్పుడు ఆ దానము యొక్క ఫలాన్ని మనం కోరుకోకూడదు నిష్కామంగా సర్వకర్మఫల త్యాగ అని శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఈ దాన ఫలాన్ని నేను పరమేశ్వరుడికి సమర్పించి వేస్తున్నాను అని అదొకటి రెండు నేను ఈ దానము చేశాను అని ప్రకటించుకోరాదు అని ప్రకటించుకోకూడదు ముఖ్యంగా ప్రకటన లేకుండానే చేయాలి అప్పుడప్పుడు ఆశ్రమాల్లో నేను చూస్తూ ఉంటాను సడన్ గా ఒక ఆయన ఎక్కువ సొమ్ము ఇస్తాడు ఆ యజ్ఞానికో ఆశ్రమానికో ఇస్తాడు కానీ ఒక కండిషన్ పెడతాడు ఏమిటంటే ఎనానిమస్ పేరు చెప్పడానికి వీళ్ళు ఆ కండిషన్ మీదే ఇస్తాను అని పెళ్ళి అంటే మరి మా అకౌంట్లో మేము రాసుకోవాలి కదా అంటే అకౌంట్లో ఎనానిమస్ కంట్రిబ్యూషన్ అనే ఒక కాలం ఉంది మీరు ఎనానిమస్ అని పేరు పెట్టేసి మీరు రిసీట్ పోసేసి ఇచ్చేసేయాలి అది ఆడిటర్స్ ఒప్పుకుంటారు దానికి ఎనానిమస్ కాబట్టి ఎనానిమస్ అని రిసీట్ తీసేసుకుని మీరు ఇచ్చేసేయాలి అంతే వాళ్ళు అనౌన్స్ చేసుకునే టైంలో సుబ్బారావు గారు వెయ్యి రూపాయలు రామారావు గారు మూడు వందల గారు నూట అలాగే ఇష్టం చూతాం ఎనానిమస్ పదివేలు మిస్టర్ మోహన్ రావు యాభై ఎనిమిది ఈ ఈ ఎనానిమస్ తీసి ఈశ్వరార్పణ బుద్ధి యాభై ఎనిమిదికి నూట పదకొండుకి పేరుని కూడా ఇంటి అవసరం లేదా ఇవన్నీ వీళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి ఎనానిమస్ చదివి పేరు చదివాడు అనుకోండి సపోజ్ ఆ మిస్టర్ సోన్స్తో పదివేలు అందరూ అబ్బా ఎరి వారెరి ఆయా మీ ఒక్కసారి నిలబడిన చప్పట్లు కొడితే అయిపోయిన మీ దాన బలం అంతకు మీ వచ్చేసి ఇంకా మీ క్లెయిమ్ ఏం చేయొద్దు ఎందుకంటే మీకు అప్పుడే కీర్తి పులకృష్ణ వచ్చేసి చప్పట్లు కూడా కొట్టేసారు కదా మళ్ళీ ఇంకోసారి మీ పేరు చెప్పాలంటే ఇంకో పదివేలు ఇస్తే ఇంకోసారి చెప్తారంటే ఈ పదివేలకి ఈ ఎక్కడికి సరిపడిపోయింది అక్కడ కావాలి ఎక్కడ సరిపడి విమానం ఎక్కిప్పుడు చాలా డబ్బు కోసం తిక్కకుంటారు కదా ఆ గుమ్మం దగ్గర నిలబడి ఉంటుంది ఒక అమ్మ ఒక యంగ్ లేడీ ఆమె వెల్కమ్ సార్ అని ఓ నవ్వునవ్వుతుంది ఓ చిరునవ్వునవుతుంది మనం థ్యాంక్ యూ అనేసి బాబు వెళ్ళిపోవాలి మళ్ళీ అక్కడే నిలబడి ఇంకోసారి ఆయన చూస్తే ఈసారి నవ్వదు ఈసారి కోరుగుమని చూస్తుంది ఎందుకంటే నువ్వు ఇచ్చిన డబ్బులకి ఒక నవ్వే వస్తుంది రెండు నవ్వులు రావు అక్కడికి ఆ నవ్వు దానికి సరిపడింది అంటే అకౌంట్ సెటిల్ అయిపోయింది సో కాబట్టి దానం చేసేప్పుడు నిష్కామంగా దానం చేయటము అహంకారం లేని విధంగా దానం చేసి అప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే వాడు మోక్షాన్ని పొందగలుగుతాడు ఈ శ్లోకాన్ని మనం రేపు క్లాసులో మనం ఫినిష్ చేద్దాము ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణము